క్షేత్రజ్ఞుడిని పట్టుకోవాలి క్షేత్రజ్ఞుడు అంటే ఏమిటి చూడు ఈ బాడీని అబ్జర్వ్ చేస్తే నువ్వే క్షేత్రజ్ఞుడు యూ వాచ్ యువర్ బాడీ నేను మెడిటేషన్లో బాడీని అబ్జర్వ్ చేపిస్తా మీరు అబ్జర్వ్ చే బాడీని అబ్జర్వ్ చేసుకోవాలి బాడీని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మీ అని అనుకోకుండా చేస్తారు కదా మా ఇండ్ మీ లేకుండా ఇది అనేది నాది నేను అని కాకుండా ఇది అనే దృష్టితో ఇదం శరీరం యూ మెడిటేట్ అపాన్ ఇట్ ఆల్రెడీ మీరు ఆధ్యాత్మయోగంలో ప్రవేశించారు దెన్ ఈ అబ్జర్వర్ ది ఐ సైట్ ద ఫ్యాకల్టీ ప్రాణాన్ని అబ్జర్వ్ చేయండి బాడీ కంటే కొంచెం సూక్ష్మంగా ఉంటుంది ప్రాణాన్ని అబ్జర్వ్ చేయండి తర్వాత మనస్సును అబ్జర్వ్ చేయండి చాలా కఠినమైన అక్కడే అభ్యాసం కొంచెం అవసరం సో బీ అవేర్ఫుల్ బీ అవేర్ఫుల్ డోంట్ థింక్ బీ అవేర్ఫుల్ చెట్టున్నాయి బీ అవేర్ ఆఫ్ ది ట్రీ Don't think about the three. Be aware of the three. Now drop one off, give them respuesta to the Veja. Don't think about what is reaction you have to give if you are that is the mental process you are aware of oh, where you are aware. You are aware of those. If you leap off course, not often, don't climb by taking clothes through the path and guide, will stand on the path and leave you as the protest, and you can resist and experience where the pathреarts come, you can now dengan others and all the reactions. రియాక్షను అది మైండ్ యొక్క వ్యాపారం మైండ్ యొక్క ఫంక్షన్ అలా తిరుగుతూ ఉంటుంది అలా కాకుండా అవన్నీ ఎందుకండి వైయు వన్ టు థింక్ అబౌట్ ఆల్ దాట్ జనాలకి తాగిప్పించింది గవర్నమెంట్కి డబ్బులు ఇచ్చింది అది ఇదొలా పోతూ ఉంటుంది అదొక విష వలయం దాని గురించి మీరెందుకు మైండ్ మనసు బాడు చేసుకోవటం మీరేం చేస్తారంటే యు ఆర్ ఏవే వాడు వాడు ఊగుతున్నాడు యు ఆర్ ఏవే కాబట్టి వాడు ఆ ఊగి ఊగి ఓ పక్కకి చేరతాడు అప్పుడు మీరు ముందుకు వెళ్ళిపోతే సరిపడు లేదా గివహిమే వైడ్ బెర్త్ ఎందుకంటే వాడు ఊగి పడ్డా కూడా మన కారు టచ్ కాకూడదు అలాగే గివహిమే వైడ్ బెర్త్ అని మూవ్ ఫార్వర్డ్ అయిపోయింది నీ పని అయిపోయింది దాన్ని క్షేత్రజ్ఞుడు అంటాం బీఎవ్యాక్ డోంట్ రియాక్ట్ బీఏ వ్యాక్ ఆ రకంగా ప్రాక్టీస్ ఇట్ విత్ బాడీ విత్ ప్రాణ విత్ మైండ్ ధ్యానంలో అండ్ దెన్ ఈ ఇంప్లిమెంటేట్ ఇన్ డే టు డే లైఫ్ వీలైనంతలో మైండ్కి పని చెప్పద్దు మైండ్ ఇప్పటికే చాలా టచ్ చాలా ఎక్సైట్ అయిపోయి ఉంటుంది ఓవర్ వర్క్ అయి ఉంటుంది మైండ్ అవసరమైన దాన్ని మించి వర్క్ చేస్తూ ఉంటుంది కంప్యూటర్ చిప్పులు అలా ఇక్కడ కంప్యూటర్ ఆన్లో ఉంటుంది ఇప్పుడు ఫ్యామిలీ తిరుగుతూ ఉంటుంది ఇక్కడ అదే పరిస్థితి జాగ్రత్త అవస్థ అంతా కంప్యూటర్ ఆన్లో ఉంటుంది మైండ్ కంప్యూటర్తో ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఎందుకు మైండ్కి ఇంకా ఎక్కువ పని చెప్తారు అది కూల్ కూడా ఎఫెక్టివ్గా కూల్ ఎక్కువ పని చెప్పిన కదా కాబట్టి బిఏవే డోంట్ థింక్ బీఏవే డోంట్ థింక్ బీఏవే దెన్ నేను సా మనస్సు నిశ్చలం అవుతుంది అవుతుంది మైండ్ బికమ్స్ క్వయట్ When mind is quiet, it's a silent mind. If I tell mind is silent around you, the there is a, the shining of a knowledge in that silence. Okay, in sight. Waka okay, wisdom akhada shine out. Waka wisdom shine out out. Aasthiti ke kshetrajnya ananta. I kshetrajnyanaku paramatmaku abhedhanyan. Kshetrajnyan chapi మాం విద్ధి మీరు క్షేత్రజ్ఞుణ్ణి వెతికి పట్టుకోండి అది ఒక పని పూర్తయింది ఇంకొక పని మిగిలి ఉన్నది అదేమిటి ఆ క్షేత్రజ్ఞుడికి పరమాత్మకి అభేదమే అనేది మిగిలి ఉన్నది అది తర్వాత వస్తుంది ముందు క్షేత్రజ్ఞుణ్ణి పట్టుకోవాలి తర్వాత అభేదాన్ని సాక్షాత్కరిస్తుంది మీరు మీరు మీరు దాన్ని మీరు మ్యానికులేట్ చేసేది కాదు ఇట్ హ్యాపెన్స్ ఆత్మజ్ఞానం హోతాహే ఆత్మకు ఆప్లోను పకట్తే నహి ఆత్మజ్ఞానం హోతాహే దాన్ని మీరు పట్టుకోరు మీరు పట్టుకుంటే ద్వైతం వచ్చేస్తుంది అదర్నెస్ వచ్చేస్తుంది మీరు పట్టుకోరు అది అవుతుంది సూర్యుడిని మీరు తీసుకురాను ఆయన వస్తాడు అది సంయగ్గ దర్శనం ఇది వ్యవస్థ కాబట్టి క్షేత్రజ్ఞులకు పరమాత్మకు ఏకత్వమునకే సంయోగ్ దర్శనం పేరు ఇట్ ఈస్ దే ఓకే ఇట్ ఈస్ దేనంటే ఆయన చెప్పాడు క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రు భారత ఆ ఏకత్వము ఇది క్షేత్ర క్షేత్రజ్ఞయోర్ జ్ఞానం సమ్యక్ మతం మమ ఈ జ్ఞానమే సమ్యైన యథార్థ జ్ఞానము అని శ్రీకృష్ణుడు చెప్పి ఉన్నాడు కాబట్టి అది ఇది స్థితే ఇంకిప్పుడు ఏమంటే క్షేత్రజ్ఞుడే పరమాత్మ అదే సమ్యక్ అన్నప్పుడు మరి ఈ మాటలు ఏమిటి ఈ రెండు మాటలు మిగిలి ఉన్నాయి కదా క్షేత్రజ్ఞ పరమాత్మేతి నామమాత్ర భేద అదే భేదం ఏముందండి ఇంకా భేదం ఏముంది నామమాత్ర భేద భేదమేం లేదు ఒకవేళ భేదం ఏదైనా ఉంటే పేరులో మాత్రమే భేదం పేరులో మాత్రమే ఒకప్పుడు వల్ల ఉంటుంది ఇప్పుడు మోసలో పోసారనుకోండి బంగారం అండి నెక్లెస్ అంటే కరిగించేశారనుకోండి క్రూసు గుళ్ళో పెట్టి కరిగించారనుకోండి బంగారం అంటే ఇప్పుడు భేదం ఏమిటి దానికి దేనికి నామమాత్ర భేద అంటే కాదునండి నామంతో పాటు రూపం కూడా వయసుకోండికోండి నామరూప మాత్ర భేద నామరూపాలు కలిసే ఉంటాయని కదా నేను చెప్పింది క్షేత్రజ్ఞోయం పరమాత్మనో భిన్న పరమాత్మాయం క్షేత్రజ్ఞాద్ భిన్న ఇత్యవంజాతీయక ఆత్మభేదవిషయ నిర్బంధ నిరర్థక శ్రీకృష్ణుడు అలా చెప్పి ఉన్నాడు అలా స్పష్టంగా అక్కడ వాక్యాలను బట్టి మనకు తెలుస్తోంది అలా తెలుస్తూ ఉండగా క్లియర్గా తెలుస్తూ ఉండగా అదే అలా కాదండి క్షేత్రజ్ఞుడు వేరు పరమాత్మ వేరు పరమాత్మ వేరు క్షేత్రజ్ఞుడు వేరు క్షేత్రజ్ఞుడు పరమాత్మ కంటే భిన్నుడు పరమాత్మ క్షేత్రజ్ఞుడు కంటే భిన్నుడు అని నిర్బంధం అంటే నిర్బంధం అంటే ఏమిటి అద్వైతాన్ని ఒప్పుకుంటూనే ఏదో అంశంలో భేదాన్ని కూడా పట్టుకునే ప్రయత్నం చేయడం ఆ ఇద్దరు ఆచార్యులు చేశారు కదా ఒక ఆచార్యుడు అన్నాడు అలా కాదయ్యా నది నదియే సముద్రంలో కలిశాక అదే నది కాకుండా పోతుంది కలిసే వరకు నది వేరు సముద్రం వేరు అలాగే అదేదో అయ్యే వరకు క్షేత్రజ్ఞుడు వేరు పరమాత్మ వేరు అని ఈ రకమైన నిర్బంధం ఫిఫ్టీ పర్సెంట్ ఒప్పుకుంటాము ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఒప్పుకుంటాము నైంటీ పర్సెంట్ ఒప్పుకుంటాము ఆపుతాము అని ఎన్ని సంప్రదాయాలు ఉన్నాయో తెలుసిన ఈ రామానుజ సంప్రదాయంతో ప్రారంభమైంది రామానుజులు ఓ టెన్ పర్సెంటో ఫైవ్ పర్సెంటో ఒప్పుకున్నాడు ఆయన ఆయన అనుగాయులు అది ఒప్పుకోలేదు వాళ్ళు పాశురాల్లో పడిపోయి అది కూడా మర్చిపోయారు ఆయన పాపం ఆచార్యుడు ఆయన ఐదు శాతం ఒప్పుకున్నాడు తర్వాత అది అక్కర్లేదు అరే అభేదం ఒప్పుకున్నాడు రాదని ఆచార్యుడు వీళ్ళు అద్వైతం అని పొద్దున్న నుంచి సాయంకాలం దాకా వీళ్ళు గోళ చేస్తున్నారు మన ఆచార్యుడు కొన్ని మొత్తం అంతా కాకపోయినా ఓపెసర్ అంత అద్వైతం ఒప్పుకున్నాడు కొనే ఆ మనం వాళ్ళు ఒకటే అయినా వీళ్ళు అనుకోవాలి అది కూడా తెలియదు వాళ్ళు ఎప్పుడైనా చదివితే కదా అది కూడా పట్టుకోవద్దు అనివే ఆయన ఐదు శాతం ఒప్పుకున్నాడు నింబార్కాచార్యుడు వల్లభాచార్యుడు శ్రీకంఠాచార్యుడు శైవ వీళ్ళకి ఆపు చుట్టూ వీళ్ళకి శివాద్వైతం అంటాడు అద్వైతంలో శివ అద్వైతమేంటండి విష్ణు అద్వైతం శివ అద్వైతం ఒకటి అవైతే అక్కడికి ఎంతో కొంత భేదబుద్ధి లేదు మళ్ళా ఇలాగ ఎంతోమంది ఆచార్య ఇంకా ఉన్నారు ఆచార్యులు ఇలాంటి ఆచార్యులు నేనేవో కొంత ప్రసిద్ధమైన ఆచార్యుల పేర్లు చెప్పాను వీళ్ళందరూ కూడా ఎంతో కొంత పేచీ పెట్టడం ఎంతో కొంత రిలక్టెన్స్ రిలక్టెన్స్ అని రిలెక్టెంట్ స్వామి అని అంటారు స్వామి ఈజ్ రిలెక్టెంట్ స్వామికి ఒక రోలు ఉంటుంది ఏమిటి ఆ రోలు అలా విగ్రహంలా కూర్చోవడం అందరూ పాదాలకి తేనె చందనం ఇవన్నీ అభిషేకాలు చేస్తారు చందనం అభిషేకం చందనం పాదానికి అప్లై చేస్తారు లేకపోతే చందనాన్ని సమర్పిస్తారు దేవుడికి ఎందుకు సమర్పిస్తాడో తెలుసిన ఒకడు చందనాన్ని సారతో అరగదీస్తున్నారు ఎరా చందనం అరవి తీస్తున్నావు ఏమిటని అన్నారు అంటే చూడండి వేసవి కాలం మండిపోతుంది ఒళ్ళంతా మంటలు పుడుతున్నాయి మధ్యాహ్నం పదకొండు అయ్యప్పుడు కొంచెం చందనం రాసి కూర్చుంటే సాయంకాలం నాలుగు గంటల దాకా చల్లగా ఉంటుంది నాకు ఆ తర్వాత మీకు స్నానం చేస్తాను నాకు అది అలవాటు అండి అని చందనం తీసుకుంటున్నాను ఇంకొకడు ఉన్నాడు ఆయన ఏమన్నాడు ఏవో చందనం ఏమిటి చేస్తున్నావు అంటే చూడండి నేను దేవుడికి చందనం సమర్పించాలి అంటే అంతెందుకు ఆ దేవుడి కొంచెం సరిపోటు లింగానికి చిన్న లింగం ఉంటుంది ఎంత చిన్ననో కాదులండి దేవుడికి సమర్పించి శేషాన్ని నేను రాసుకుంటాను అని ఇది అంటే చూడండి ఒకడిలో భోగబుద్ధి ఓపెన్ గా ఉంది ఇంకొకటిలో సూక్ష్మంగా ఉంది ఇద్దరిలోనూ భోగబుద్ధి ఉందా లేదా ఇద్దరిలోనూ భోగబుద్ధి ఉంది కాబట్టి అలాగ గురువు గారిని ఒక విగ్రహం చేసి కూర్చోబెట్టి అభిషేకం చేయడంలో అలాంటి సూక్ష్మమైన ఆ వేద ఉండుంటుంది నా అభివృద్ధాయం చూద్దాం సో కుంబిదే దీంట్ ఇదే బట్ కు ఇదే దేవుడికి నైవేద్యం హనుమంతుడికి అప్పాలు ప్రీతి ఆ హనుమంతునికి కాదు ప్రీతి వీడికి ప్రీతి సో సూక్ష్మమైన భోగబుద్ధి ఉంటుంది కాబట్టి తిరుపతి లడ్డు లాగా తిరుపతి లడ్డు చాలా బాగుంటుందండి అని అంటాడు అంటే దాంతో భోగబుద్ధి తెలుస్తోందిగా కాబట్టి ఈ రకంగా ఎంతో కొంత భోగబుద్ధి సూక్ష్మమైన అహం ఉండి ఆ ద్వైతం మీద నిర్బంధం పెట్టుకుంటాం పెట్టుకుని అనీక్విలోకల్గా అద్వైతాన్ని స్వీకరించడానికి వాళ్ళ వాసనలు అందొస్తాయి ఇటువంటి నిర్బంధము నిర్బంధం అంటే పేచీ పెట్టడం ఒప్పుకుంటాడు కానీ పేచీ పెడుతూ ఉంటాడు నిరర్థకము ఈ అర్థం అంటే వేసుకోండి వీటిని కమౌట్ విత్ ఎ క్లీన్ స్లెట్ కమౌట్ క్లీన్ ఎందుకు మళ్ళీ పేచీ ఎందుకు శంకరుల కాలంలో ఉపనిషత్తులంటే అద్వైతమైన అందరూ స్వీకరించారు అందుకోసం ఆయన అలా మాట్లాడుతున్నారు ఈ రోజుల్లో ఆయన వచ్చింటే అలా మాట్లాడేవారు కాదు ఎందుకంటే వీళ్ళు అసలు ఏమాత్రం అసలు సత్య దూరం అయిపోయి ఉంటారు సత్యానికి అసలు దరిదాపుల్లోకి రాను కూడా రాదు వాళ్ళని ఉద్దేశించి ఎందుకో అలా పెంచి పెడతాడు ఎందుకో వస్తున్నావు కదా వచ్చేసి పూర్తిగా వచ్చేసే అని ఎలా అంటారు అదే వీడు మరీ దూరంగా ఉన్న హౌ కెన్ హీ సే దాట్ ఏకో హీ ఐఎం ఆత్మా అండ్ ఆత్మ ఒక్కటండి నిర్బంధం నిరర్థంగా మనం ఎందుకన్నామంటే హీ వికాస్ ఐఎం ఆత్మ ఏకహ ఆత్మ ఎందు ఏకత్వం ఉంటుంది సర్వం వ్యాపకంగా ఉంటుంది అంతటా అదే ఉంటుంది ఆకాశం ఒక్కటే ఉంటుంది మీకు భిన్న భిన్నాలుగా భాషించినా కూడా ఆకాశం ఒక్కటే అలాగే ఆత్మ ఒక్కటే నామమాత్ర భేదేనా బహుధ అభిధీయతే అది నిశ్చయం ఇంకే నామరూప భేదాలు ఉంటాయి నామమాత్ర భేదం నామంలో భేదం తప్ప ఇంకా భేదం ఏమీ లేదు నామం అంటే ఇది కాదు పేరు పేరులో భేదం తప్ప ఇంక వేరే భేదం ఏమీ లేదు కాబట్టి మనందరి పేర్లు వేరు మనందరి మూలము ఒక్కటే ఆభరణాలగే ఆభరణాలు తత్వంలో ఒక్కటే అందుకే పేర్లే తేడా నహి సత్యం జ్ఞానమనంతం బ్రహ్మా యో వేద నితం గుయాం ఇది కాంచిదేవా ఏకాం గు అధికృత్య ఏతదు ఇప్పుడు చూడండి లక్ష రూపాయలు ఆదాయం వచ్చిన వాడు పది పర్సెంట్ ట్యాక్స్ కట్టవలను అని ఉంటుంది అంటే ఎవడో ఒక ఆయన్ని ఉద్దేశించి చెప్పిన మాట ఎవడో వాడు అని కదా ఏకవచనం ఉంది కాబట్టి అది ఎవడో వాళ్ళెవరికో వాళ్ళ మేనమావకో ఎవరికో చెప్పుకుంటాడు మాకేం సంబంధం లేదని అలా కదా అది అలా కాదు కదా అలాగే ఇక్కడ తైత్రీయంలో ఏమనుందంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఆ బ్రహ్మ గుహ ఎందు ఆ బ్రహ్మని ఎవరు తెలుసుకుంటాడో అది కదా ఉంటా అంటే అక్కడ గుహ అంటే ఎక్కడ ఉన్నట్టు ఏదో ఒక గుహలో ఉందనా ఎక్కడో ఏదో హిమవత్ పర్వతం ఉన్నానో ఎక్కడో గుహ ఒకటి ఉంది దాంట్లో ఉందినా కాదుగా కాదులేండి మెటఫర్ గుహ అంటే హృదయ గుహది అని మీరు మెటఫరని అంత తిరిగిదాట్లున్నా అంత బుద్ధిమంతుడైతే చాలా సంతోషం మెటఫరని తెలుసుకున్నాడంటే వాడు బుద్ధిమంతుడి కింద లెక్క ఎందుకంటే ఈ రోజుల్లో అక్షరశా స్వీకరిస్తున్నారు తప్ప మెటఫర్సు కూడా పట్టుకోవట్లేదు ఏమండే పోటీ మెటఫరని తెలుసుకున్నాడు చిరంజీవ బుద్ధిమంతుడే ఒకనొక గుహలో ఒకనొక హృదయ గుహలోనే ఉన్నది ఆ బ్రహ్మ అదేమటి హృదయ గుహ అది అది రాముడి హృదయ గుహో లేకపోతే వ్యాసుడి హృదయ గుహో వాళ్ళ హృదయ గుహలో ఉంది మిగతా వాళ్ళ హృదయ గుహలో లేదు ఎక్కడో ఒకతోటే ఉంది అనే ఇది లైగ్గా ఇది నాట్ లైగ్గా ఎక్కడెక్కడ హృదయం ఉంటే ఆ హృదయం గుహ ఆ గుహలో ఆ బ్రహ్మ దాగాలి సూర్యుడు ఒక నీటి బిందువులో ప్రతిఫలిస్తున్నాడనా కోటి నీటి బిందువులు ఉంటే ఒక్కతోట ప్రతిఫలిస్తున్నాడా ఇప్పుడు మీరు సూర్యుడు ప్రతిఫలిస్తాడు చూడండి సూర్యుడైనా చంద్రుడైనా నేలలో ప్రతిఫలిస్తాడు తరంగాల్లో ప్రతిఫలిస్తాడు ఎలా ప్రతిఫలిస్తాడు లక్ష ముక్కలుగా ప్రతిఫలిస్తాడు ఒకే చంద్రుడు లక్ష ముక్కలుగా ప్రతిఫలి ఆ తరంగాలు ఇలా ఇలా ఇలా వస్తూ ఉంటాయి కదండి నీళ్లు కదులుతూ ఉంటాయి చెరువులో రాత్రిపూట పైన చంద్రుడు పూర్ణ చంద్రుడు మీకు ఎన్ని ఎలా ప్రకాశం ఎలా కనపడతాడు చంద్రుడు లక్ష ముక్కలుగా కనపడతాడు వైపు చూస్తే ఒక్కడే ఉంటాడు లక్ష ముక్కలుగా కనపడినప్పుడు కూడా ఒక్కడే ఉన్నాడు అని తెలుసుకోవాలి లక్ష మొక్కలుగా కనబడ్డాడు కాబట్టి చంద్రుడు ముక్కలు ముక్కలుగా ఉంటాడు ఆ ముక్కలు లక్ష ఉంటాయనా ఆత్మ అంటే ముక్కలు ముక్కలుగా ఉంటుంది కోటి ముక్కలు ఉంటాయన దట్ ఈజ్ ఆత్మ కాబట్టి ఏదో ఒక గుహ గురించి చెప్పింది కాదని నచ బ్రహ్మణ అన్య గుయాహిత అస్తి సరేనండి ఒప్పుకున్నాము అందరి బుద్ధి గుహల ఎందు అదే పరమాత్మ ఉన్నాడు ఒప్పుకున్నాం అయితే పరమాత్మతో పాటుగా అక్కడ ఇంకో జీవాత్మ కూడా ఉంటుంది అది వాడి బాధ నిర్బంధం అంటారు దీన్నే కొంతమంది ఏమంటారంటే దేవుడు వీడిలోనే ఉన్నాడు వీడిలో లేడు అంటారు వీడు దేవులు వీడు వీళ్ళలో దేవుడు లేడు అని అంటారు వాళ్ళు మొత్తం మీద ఒప్పించారు అలా కాదు అన్ని బుద్ధి కుహలలో ఆ బ్రహ్మే ఉన్నాడు అసలు ఉన్నాడంటే కొన్ని ఒప్పుకున్నాము వీలో మాలో అందరిలో ఆ బ్రహ్మే ఉన్నాడు కానీ ఆ బ్రహ్మతో పాటుగా ఇంకో పక్కనే ఇంకో జీవుడు కూడా ఉన్నాడు మళ్ళీ తప్పలేదు అక్కడ బ్రహ్మ ప్లస్ సుబ్బారావు ఇక్కడ బ్రహ్మ ప్లస్ రామారావు బ్రహ్మ సేమ్ బ్రహ్మ ప్లస్ సుబ్బారావు ఇస్ నాట్ సేమస్ బ్రహ్మ ప్లస్ రామారావు దే ఆర్ నాట్ సేమ్ ఏ ప్లస్ బి ఇస్ నాట్ సేమ్ ఎస్ ఏ ప్లస్ సి ఏజ్ సేమస్ ఏ ప్లస్ బి పెడితే ఇట్ ఈజ్ నాట్ సేమ్ ఎనీ మోర్ వన్ జీరో వన్ ఇస్ నాట్ సేమస్ వన్ జీరో త్రీ అని భేదాన్ని ఆ విధంగా చూపిస్తారు ఈ రామానుజ సిద్ధాంతం విశిష్టత అద్వైతం ఏ ప్లస్ బి A ప్లస్ సి ఏ ప్లస్ డి ఏ ప్లస్ ఏ అద్వైతం పక్కన విశిష్టంగా ఉంటుంది ఒక చోట ప్లస్ బి తోటి ఉంటుంది ఇంకో చోట ప్లస్ సి తోటి ఉంటుంది ఇంకో చోట ప్లస్ డితో ఉంటుంది ఏలు వేరు వేరు కాదు ఏ ప్లస్ బిలో ఉన్న ఏ ఏ ప్లస్ సిలో ఉన్న ఏ అది ఏ డాష్ కాదు ఏనే ఒకవేళ మీరు A డాష్ అన్నా A ఇజ్ ఈక్వల్ టు ఏ డాష్ అద్వైతం కానీ విశిష్ట చూసారా వాళ్ళు అద్వైతం చెప్పినట్టవైతం చెప్పినట్టే ఎప్పుడు విశిష్ట అంటే అద్వైతం చెప్పినట్ట ద్వైతం చెప్పినట్టు ద్వైతమే చెప్పినట్టు అయింది అది ఉంటే అద్వైతం యొక్క ఆభాసే తప్ప దాంట్లో అద్వైతమే ఉంది ద్వైతమే అయింది చూసి పెట్టినట్టు అయింది కదా అది అది పూలపక్షం అంటే అలా కాదయా తప్పది ఎందుకంటే బ్రహ్మ భిన్నంగా గుహలో ఇంకొకటి లేదు అన్య నాస్తి బ్రహ్మకంటే భిన్నంగా ఈ గుహలో మరొకటి ఉందనేది అభి తప్పు ఎందుకో తెలుసిన తత్సవా తదేవా నుప్రాషత్ ఇది సృష్టిరేవా ప్రవేశశ్రవణాత్ ఈ హృదయ గృహ గుహను ఎవరు జీవాత్మయా పరమాత్మయా పరమాత్మ పరమాత్మ సృష్టి జీవాత్మ సృష్టిస్తాడు వాడేవో పరమాత్మ సృష్టిస్తాడు అయితే మరి సృష్టించింది పరమాత్మ అయితే ఇక్కడ ఉన్నది కూడా పరమాత్మ మాత్రమే తద్ సృష్వా తదేవ అనుప్రావిశం ఇది ఎలా ఉందంటే బంగారు నెక్లెస్లో ఉన్న బంగారము వేరు ఎందుకంటే అక్కడ బంగారం ఉన్నది నెక్లెస్ ఉన్నది కంకణం ఉన్నది బంగారం వేరు వేరు అంటే అర్థం ఏమిటి నెక్లెస్ విశిష్ట బంగారం ఉన్నది కంకణ విశిష్ట బంగారం ఎక్కడ ఉంది బంగారము అనే అంశంలో అభేదమే అయినా కంకణము నెక్లెస్ అనే అంశంలో భేదము గలదు అని మాట ఎవరంటారో తెలుసిన ఆభరణాల మీద ఆసక్తి కలిగిన అమ్మాయి అంటున్నా మాట కదా సపోజ్ ఆభరణాల మీద ఆసక్తి లేకపోతే అంటుందా మాట అందం ఎంతో కొంత సంసార ఆసక్తి ఉండాలి వాడికి ఉండకుండా ఆ భేదాన్ని వాడు భావన చేయలేడు నేను ఇంకే సూక్ష్మంగా చెప్పాను ఆ ఆసక్తి ఉండాలి నామరూపాల మీద ఆసక్తి ఉండాలి అంచేతనే మీరు విగ్రహాన్ని ఆరాధించే సందర్భంలో కూడా ఆ విగ్రహాన్ని ఓం రూపంగా భావన చేయండి రాముడి విగ్రహమైనా మీరు ఓం అనే భావన చేయండి కృష్ణుడు విగ్రహమైనా దుర్గ విగ్రహమైనా ఏది విఘ్నేశ్వరుడైనా కాలభైరవుడైనా ఓం రూపంగా భావన చేయండి ఎందుకు అలా చెప్తాను నేను చెప్తూ ఉంటాను అలాగా ఎందుకలా ఓ మహాత్ముడు చెప్పాడు అలాగా ఎందుకు చెప్తానంటే నామరూపాలని వర్షిప్ చేసుకున్న సందర్భంలో కూడా ఒక పైకి ఎక్కే ప్రయత్నం చేసుకుంటూ ఉన్నాను నామరూపాలను వర్షిప్ చేయడం తప్పు కాదు కానీ నామరూపాలకి పైకి వెళ్ళకపోవడం మరి పొరపాటే చెరై వేటి చెరై వేటి ఎందుకు వెళ్తూ ఉండాలి కాబట్టి ఆభరణాలు పెట్టుకోవడం తప్పు కాదు కానీ అల్టిమేట్గా ఈ ఆభరణాలు ముఖ్యం కాదండి అంతా బంగారం ఇప్పుడు పెద్దవాళ్ళు డబ్బు ఉన్నవాళ్ళు ఆభరణాలు పెట్టుకుంటారు చాలా ఆభరణాలు పెట్టుకుంటారు ఏమో వాళ్ళ దగ్గర బంగారం ఆభరణాలు ఉంటాయి ఓ ఓ వయ్యి తులాల బంగారం ఉన్నది ఆ మనిషి దేహత్యాగం చేస్తారు అప్పుడు తర్వాత వాళ్ళు కొట్లాడుకుంటారు ఆభరణాల కోసం వాళ్ళ ఆభరణాల కోసం కొట్లాడుకోరు బంగారం కోసం కొట్లాడుకుంటారు ఆభరణాల కోసం కొట్లాడుకుంటున్నారు అని అనుకోవద్దు మీరు కంటే ఎవడు పెట్టుకుంటాడండి ఈ రోజుల్లోనూ మా మా అమ్మ కంటే నాకే ఇస్తానుంది మా అమ్మ అంటే మా మీరు ఎప్పుడు వాళ్ళు అడ్డుకుంటే అంటారు మిగతా వాళ్ళు వాళ్ళు వినపడలేదు వినపడకూడదా నాకే ఇస్తానండి కదా అదే అత్తయా అందా లేదంటే ఏమో మా వెళ్ళలేదు అంటున్నారు ఇది కూడా అంటే ఇప్పుడు కంటి కోసం కొట్టుకుంటున్నారు అనుకుంటున్నారా మీరు కంటి కోసం కాదండి బాబు బంగారం కోసం ఎవడు పెట్టుకుంటాడు కంటి ఎవడు పెట్టుకుంటాడు ఈ రోజుల్లో కంటికి తెలిగిన సంస్కృతం ఏమిటో తెలుసు అండి కంఠాభరణం కంఠ కంఠాభిక కంఠే ప్రకృతి వికృతి కాబట్టి ఇలాగా ఈ రకమైన విశిష్ట విశిష్ట నామరూప విశిష్ట పరబ్రహ్మ అనేప్పటికీ నామరూప విశిష్ట పరబ్రహ్మ అనేప్పటికీ దాన్ని అచిద్విశిష్ట చిత్ చిత్తం ఒకటి అచిత్త అనే తను అంటే మేము ద్వైతాన్ని అద్వైతాన్ని చక్కగా మిలాయించి ఓ సిస్టం చేశాం అన్నట్టుగా లేనిది అది ఎలా ఉంది ఎందుకంటే ఆ విశిష్ట ఎవడు లేడు అక్కడ అక్కడ ఉన్నది ఒకే పడుమా అది ప్రవేశ శ్రవణాత్ ఆ సృష్టించిన వాడే ప్రవేశించాడు తప్ప సృష్టించింది ఒకడు ఆయన ప్రవేశించి ఇంకొకడు అక్కడ అంతకుముందే ఉన్నాడు ఇది ఉంటుంది ఏమీ లేదు నిర్బంధం కు కంఠం ఎప్పుడు పుట్టింది ఈ అద్వైతం చెప్పి చెప్పి కంఠం ఎప్పుడు పుట్టింది ఎంత పదిహేను నిమిషాలు అయిపోయింది ఇంత అయిపోయినా కూడా ఇంకా ద్వైతం ఉండండి అని మీరు పట్టు ముండి పడితే ఇదేం దండం పెట్టులేడివే కేతు నిర్బంతు అంటే ఇంత చెప్పినా కూడా ఏ నిర్బంధం కురువంతి శృతులు చూపించాం యుక్తులు చూపించాం స్మృతులు చూపించాం శృతి స్మృతి యుక్తి అనుభవాన్ని మీకు ప్రజెంట్ చేస్తున్నాం అనుభవం మీరు తెచ్చుకోవాలని చెప్పేసి చెప్తున్నాము మీరు అనుభవం తెచ్చుకోండి అని అనుభవం తెచ్చుకోవడానికి ఎన్ని టిప్స్ అవకాశం ఉంటాయి అన్ని టిప్స్ కూడా ఇచ్చి ఇంకా ఇంతకంటే చెప్పడానికి అవకాశం లేదు అయినా కూడా మీరు ఇంకా భేదమునందునే నిర్బంధం ఎంతో కొంత భేదం ఒకరు ఫైవ్ భేదం అంటాడు ఒకడు యాభై భేదం అంటాడు ఆయన కాలంలో అలా ఉండేవారు ఆయన కాలంలో కంప్లీట్ ద్వైతం లేదండి కంప్లీట్ ద్వైతం రామ మధ్వాచార్యం వచ్చాకనే వచ్చింది అంతకుముందు లేదు ఒకసారి ఈ మాట శృంగేరి ఇప్పుడున్న శృంగేరి ఆయన అప్పట్లో ఒకసారి ఇక్కడికి వచ్చారు అప్పుడు నేను వెళ్ళి ఆయన పాఠం విన్నాను ఆయన ప్రసంగం విన్నాను ఆయన చెప్పారు మధ్వాదిష్వసంభవాత్ మనం సూత్రం దేవతాధికరణంలో ఉంది ఆ అధికరణం మీద విచారం అవుతుంది ఆయన ఆయన పండితులు చర్చ చేస్తున్నారు నేను కూడా ఉన్నాను దాంట్లో మధ్వాదిషు అసంభవాత్ అక్కడ ఉండాలంటే పంచి పెట్టుకోవాలి కండువా వేసుకుని ఉండాలి అలాగే అలౌ చేస్తారు అయితే అలౌ చేయరు ఆయన చాలా ఆర్థడాక్స్గా ఉంటారు వచ్చి పాయింట్ ఆయన ఆర్థడాక్సీలో చీటింగ్ ఉండదు కన్నింగ్ క్లీన్ ఆర్థడాక్సీ యూ షుడ్ గివ్ ద క్రెడిట్ టు హిమ్ ఆల్ ఆర్ నాట్ లైక్ దట్ మనకి ఆర్థడాక్స్ ఉంటారు కొంచెం రహస్యంగా ఉండిపో ఇస్తే అలా అలా ఉండదు అయితో ఇప్పుల ఆర్థడాక్స్ గాడ్ యూ హ్యావ్ టు అప్రిషియేటెడ్ సో అవుతున్నప్పుడు మధ్వాదిషు అసంభవా అని ఉంది అని ఉంటే మధ్వ ఆదిషు అన్నాడు పండితుడు అంటే ఆయన నిప్పుడు మధ్వంటేట మధు ఆదిషు సవర్ణదీర్ఘం కాదు ఎనాదేశం యూ డాక్యూ మధు ఆది మధు విద్య అనుంది చాంద్ర విద్యలో మూడో అధ్యాయంలో మొట్టమవది మధు విద్య అది దాని గురించి ప్రస్తావన అది మధువిద్య మొదలైన వాటి ఎందు ఈ అసం అసంభవమవుతుంది అని ఉంది అక్కడ అంటే దేవతే దేవత దేవతే దేవతను ఉపాసన చేయాలనుకోండి అంటే ఆదిత్యుడే ఆదిత్యుడిని ఉపాసన చేయాలి మధు విద్యలో ఉపాస్యము ఆదిత్యుడు ఉపాసకుడు కూడా ఆదిత్యుడైతే తనని తానే ఉపాసన చేసుకున్నట్టు అయింది కదా అది సంభవం కాదు అని జైమిని యొక్క పూర్వపక్షం అక్కడ మధ్వ ఆదిశన్నాడు ఈ పండితుడు పొరపాటునన్నాడు ఆయన తెలుసున్నవాడే సవర్ణదీర్ఘ సంధి he said by mistake aina venthane toka tokina paamu vale idu badre he madhvanta madhu adisu mathu madbha anna pudaina madbha avudini chestar this very first acharya who has brought dvaita into the hindu mainstream hindu philosophical thinking don't even talk about him anna ha vaithani potukocharu లేదు ద్వైతం అంత ఉండివాళ్ళు రామానుజులతో సహా నిర్బంధంతో ద్వైత అద్వైతం ఏదో కొంత నిర్బంధం అంటే ఉండితనం కొంత పట్టుదల సంథింగ్ హీ గివ్స్ కానీ ఇప్పుడు ఈ పొల్యూషన్ పార్టర్స్ లా ఏదో కొన్ని అంశాల్లో మేము కలిసి ఉన్నాం మేము వేరు కానీ కొన్ని అంశాల్లో కలిసాం అలాగా దాన్ని నిర్బంధం అంటారు అద్వైతమే కానీ మేము కొన్నింటిలో ద్వైతం అట్టు పెట్టుకుంటాం పాపం శంకరుల కాలంలో నిర్బంధమయ్యే రూజులు కానీ కేవల ద్వైతం అన్నది లేదు అసలు వినలేదా ఈ డినాట్ హీర్ అబౌట్ ఇట్ వెర్ హ్యాస్ శ్మధ్వాచార్య హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ అంటే థర్టీన్త్ థర్టీన్త్ సెంచురీయో ఫోర్టీన్త్ సెంచురీయో సమ్ హింట్ సెంచరీ హీ ఇంట్రడ్యూస్డ్ కేవల ద్వైతం కాబట్టి అందరో ద్వైతులే కొంచెం షేడ్స్ ఆఫ్ డిఫరెన్సెస్ ఉండి ఆ నామరూప సంస్కారము ద్వైత సంస్కారము ఇంకా బాధించడం చేత అలా కష్టపడేవారు భక్తృ ప్రపంచ వ్యాధుడు గొప్ప అద్వైతి కానీ ఆయనలో కూడా ఇంకా నామరూపాసక్తి ఉపాసనలో కొంత భేదం ఉండాలి ఉపాసన ఏమైపోతుందో కర్మలు ఏమైపోతాయో అనే ఆ రెలిజియస్ కమిట్మెంట్ తోటి ఆ ఫిలాసఫీని పూర్తిగా యాక్సెప్ట్ చేయకపోవడం అనే దోషం వాళ్ళలో ఉండేది దాన్ని ఉద్దేశించి చెప్తున్నారు ఈ నిర్బంధం వేసండి తెలుసుకోండి ఎందుకంటే ఎవళ్ళైతే నిర్బంధాన్ని చేస్తారో వేదాంతార్థం బాధమానా వాళ్ళు మాట్లాడిన ప్రతిసారి కూడా బాధమానా శానచ్చ వర్తమానం వాళ్ళు నోరు విప్పి మాట్లాడిన ప్రతిసారీ ఉపనిషద్వాక్యాలని తిరస్కరిస్తూ మాట్లాడుతున్నారు ఉప ఉపనిషత్తు యొక్క ప్రతిపాదనాన్ని తిరస్కరించి మాట్లాడడం అన్నది అది వైదికులకు శోభనివ్వదు తప్పు ఏదో ఏదో అంటాడు అన్నప్పుడల్లా కథానో కేమను ఈశ ఈషను ఏదో ఉపనిషత్తుని తిరస్కరించి మాట్లాడటం బాధించడం అలా చేస్తున్నారు వాళ్ళు అది తప్పది దానివల్ల ఏమవుతుంది శ్రేయోద్వారం సమ్యక్ దర్శనమేవ బాధంతే చూడండి ఏదైనా ఒక దాని మీద ఒక మంచి దాని మీద మీరు ఒక మూర్ఖపు పట్టుదల కారణంగా దోషబుద్ధిని కలిగి ఉంటే ద్వేష బుద్ధిని కలిగి ఉంటే ఆ మంచిదానికి నష్టం ఏం కలగదు ఈ పట్టుదల అలాగే ఉంటుంది వీడు నష్టపోతాడు జీవితంలో తత్వం నుంచి జారిపోతాడు సత్యాన్ని మిస్ అయిపోతాడు సత్యము శ్రేయస్సుని కలిగిస్తుంది సత్యం వల్ల ఎవడు దుఃఖించడం సత్యము లిబరేట్ చేస్తుంది ట్రూత్ లిబరేట్ ఇట్ ఈస్ ది ఫాల్స్ హుడ్ ఇట్ మేక్స్ అ సఫర్ సత్యం వల్ల ఎవడు సఫర్ కాదు ఫాల్స్హుడ్ వల్లే సఫర్ అవుతాయి అంచేతనే ఏష ప్రజ్ఞాపరాధ దుఃఖం హి నామ ఏష ప్రజ్ఞాపరాధ ఒకడు పురుషుడు దుఃఖిస్తున్నాడు అంటే వాడు ప్రజ్ఞలో అపరాధం చేశాడు అంటే ఆ తెలుసుకోవటంలో క్లియర్గా విషయాన్ని తెలుసుకోవటంలో అపరాధం చేశాడు మిస్టేక్ చేస్తున్నాడు అంచేతనే దుఃఖిస్తున్నాడు లేకపోతే దుఃఖానికి అవకాశం లేదు ఒక డబ్బు పోయింది దుఃఖిస్తున్నాడు డబ్బు పోయి దుఃఖిస్తున్నాడు అంటే వాడు అర్థం వాడు డబ్బు గురించి ఆ డబ్బుకి మనిషికి ఉండే సంబంధాన్ని గురించి వాడు ఏమీ తెలుసుకోకుండా ముఖ్యస్తున్నాను అర్థం ఒక్క ప్రసర్వ్ తెలుసుకుంటే ఆ దుఃఖం తగ్గిపోతుంది బాగా తెలుసుకుంటే తోటింది కూడా డబ్బు అనేది యూ డోంట్ ఓన్ ఎనీథింగ్ ఇప్పుడు మీ దగ్గర ఒక యాభై లక్షల రూపాయలు ఉన్నాయనుకోండి యూ డోంట్ ఓన్ ఎనీ అఫ్ డ్యాట్ అది మీరు ఓన్ చేయరు అది అలా సమష్టిలో పడి ఉంటుంది అది ఎక్కడుందో కూడా మీకు తెలియదు మీరు బ్యాంకులో పెడతారు బ్యాంకు వాడు ఎక్కడికో ఎక్కడో వాడేస్తారు దాన్ని ఏదో కంపెనీకి ఇస్తాడు అది వాడేదో చేస్తాడు అలా సమష్టిలోకి పోతుంది అది అది సమష్టికి చెందినది మీరు సమష్టి నుంచే దాన్ని పోగేశారు మీరు పోగేసి మీ దగ్గర పెట్టుకోలేదు దుమ్ములు పోగేస్తే మళ్ళీ సమష్టిలో ఆ దుమ్ము కలిసిపోతుంది లక్ష్మి అంటే అదలా మళ్ళీ సమష్టిలో కలిసిపోతుంది మీరేదో ఒక పా పేపర్ ఒక జబ్బులో పెట్టుకుని ఇందులో నేను ఇంత దానికి అభిమానజన్య సుఖమే తప్ప అభిమానజన్య సుఖం అభిమానం అంటే ఏమిటి సర్టిఫికేట్ ఇదే అభిమానం ఆ సర్టిఫికేట్లో ఏమైనా ఉంటుంది మీ పేరు ఉంటుంది కింద అమౌంట్ ఉంటుంది సచ్ అండ్ సచ్ పది లక్షలు అని కింద చేప స్టాంప్ ఉంటుంది సిగ్నేచర్ ఉంటుంది ఇదిగో అర్భై లక్షలు ఐ ఓన్ ఫిఫ్టీ ల్యాక్స్ అని అనుకున్నప్పుడల్లా యూ ఫీల్ గుడ్ దాన్ని అభిమానజన్య సుఖం ఉంటుంది యూ ఫీల్ గుడ్ అండ్ యూ ఫీల్ సెక్యూర్ సమ్ టైండ్స్ ఆఫ్ సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటారు ఎలా అభిమానజన్య సుఖ అందుకు తప్ప దేనికి పనికి రాదు డబ్బు ఎందుకంటే మీరు ఆ డబ్బుని అనుభవించే ప్రసక్తే లేదు ఎందుకంటే పొట్ట ఇప్పుడైతే పెద్ద ఇంకా అనుభవిస్తే పగిలిపోతుంది పొట్ట ఇంకా అనుభవించలేరు దాన్ని ఎలా అనుభవిస్తారు అంత డబ్బు పోగేసి పెట్టిన తర్వాత ఎలా అనుభవిస్తారు మీరు మీరు కాఫీ తాగితే పది రూపాయలు అవుతుంది ఏ లెక్కండి ఇప్పుడు ఆ బేసిస్ మీద లెక్క వేయండి ఎప్పటికనుభవిస్తారు యాభై లక్షలు ఆరు ఆరు తరాలు అనుభవించిన తరగతి ఏదో లెక్క ఇలాగే వైరాగ్యం కోసం ఇలా చెప్తారు శ్రేయోద్వారం ప్రతిబద్ధ ప్రతి శ్రేయోద్వారాన్ని బాధ ఉంటే అంటే ఉపనిషద్వాక్యాన్ని మీరు సన్మానము చేయనక్కర్లేదు మీరు ఉపనిషద్ ఉపనిషత్తికి మీరేమీ పట్టాభిషేకం చేయనక్కర్లేదు ఉపనిషత్ ఈజ్ నాట్ గ్లోరిఫైడ్ మనం శాస్త్రాన్ని రక్షించ నువ్వేమీ రక్షించక్కర్లేదు శాస్త్రాన్ని నిన్ను రక్షించుకునే ఉపాయం నువ్వు చూసుకో ఈ రకమైన మూర్ఖత్వం చేత ఉపనిషద్వాక్యములకు విరుద్ధంగా ప్రతిపాదనలు చేస్తూ మీరు మోక్షం పొందేటువంటి దారిని మీరు మీ చేతులతో మూసివేసుకుంటున్నారు కృతకమణిత్యంచ మోక్షం కల్పయంతి ద్వైతమే సత్యము ఏ అంశంలోనైనా ఓ ద్వైతమే సత్యమైతే ఇంకా మోక్షము ఆత్మజ్ఞానాన్ని మోక్ష లేదు అప్పుడు ఇంకా మోక్షం ఎలా ఉంటుంది వైకుంఠానికి వెళ్తే మోక్షం వస్తుంది ఇప్పుడు రామానుజుల యొక్క మోక్షం ఏమిటి ఆయన ఫైవ్ పర్సెంట్ అద్వైతాన్ని పట్టుకున్నారు ఇంకొకళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ పట్టుకున్నారు ఇంకొకళ్ళు థర్టీ పర్సెంట్ పట్టుకున్నారు వీళ్ళందరికీ ఆయా లోకాలు పెట్టుకున్నారు రామానుజులు వైకుంఠము నారాయణుడు భూలోకము శ్రీకృష్ణుడు కాదు వైకుంఠము నారాయణుడు తర్వాత వల్లభాచార్యులు శ్రీకృష్ణుడు గోలోకము రామానందాచార్యులు సాకేత లోకము శ్రీరాముడు నువ్వు ఇలా పెట్టుకున్నాం ఎవళ్ళ లోకాలు వాళ్ళు శాక్తీయులు ఉమాలోకము ఇలాగే పెట్టు కాబట్టి ఇప్పుడు మోక్షం అంటే ఏమిటి దేహత్యాగం చేయాలి ఇంత మంగళం అనేదానికి ఇంకా కొట్టలేదు ఎందుకో తెలిసిన మోక్షము మరణిస్తేనే దొరుకుతుంది స్వర్గం అని అనగానే స్వర్గానికి మీకు మధ్యలో అడ్డే ఉంది వృక్ష ఉంది అంతే కదా యజ్ఞం చేశాడు స్వర్గానికి వెళ్ళాలి ఏమిటి ఇంకా అడ్డే ఉందండి అంటే అడ్డంటే బొందితో వెళ్తామండి మరి అంటే ఏదైనా అంటే చచ్చిపోయితే కానీ వెళ్ళడానికి లేదండి ఇది ఎలా ఉందండి యజ్ఞం శుభం స్వర్గం శుభం ఈ శుభంలోంచి ఆ శుభంలోకి వెళ్ళడానికి మధ్యలో అశుభం ఉండాలి ఎటువంటి అశుభం మృత్యువు అని మృత్యువు పెద్ద అశుభం కింద పరిగణిస్తారు అంత అపవిత్రము అంత అశౌచ్యం అశౌచము పూర్తి అశౌచం ఆ సమంతాత అశౌచం అశౌచము ఉంటాయి అంత అశుచి మృత్యువు ఆ శవం అవ్వాలి వేడు అప్పుడు కానీ స్వర్గానికి వెళ్ళలేడు శివుడు శివుడయ్యి అప్పుడు స్వర్గంలోకి అడుగుపెట్టాలి ఎలా ఉంది మీరు కల్పించేటువంటి మోక్షాలన్నీ కూడా అనిత్యములైపోతాయి కృతకం అంటే ఎఫర్ట్ తోటి వస్తుందా మోక్షం ఏదో యజ్ఞాలు చేస్తే యాగాలు చేస్తే వస్తుంది అంటాడు ఏదో యజ్ఞం ఏదో మొదలుపెట్టాలి యజ్ఞం వరకు బాగానే ఉంది ఈశ్వరాత్పణ బుద్ధితో కర్మఫుల త్యాగం చేసి చేస్తే అంతఃకరణం శుద్ధవుతుంది అంతవరకు అది వినియోగమే లేకపోతే అది బద్ధమే అవుతుంది అటువంటి మోక్షములు ఇక్కడికి వెళ్తే మోక్షం వస్తుంది అక్కడికి వెళ్తే మోక్షం వస్తుంది అంటే వెళ్ళడము అంటే ఎఫర్ట్ తోటి వచ్చింది కాబట్టి కృతకము కర్మసాధ్యము ఓ కాలంలో వెళ్ళాడు అంటే అనిత్యము అంతకుముందు లేదు కాదు ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా అంటే అనిత్యము అలాంటి మోక్షాన్ని కల్పించుకుంటున్నారు అంటే ఏదో వాళ్ళు కింద మీదప్పుడు మోక్షాన్ హృదాన్ని కల్పించినా ఆ మోక్షము కర్మసాధ్యం అనిత్యమే అవుతుంది న్యాయే నగచ్చంతే ఇది ఫైనల్గా న్యాయము అనేది ఒకటి ఉంది న్యాయము అంటే రీజన్ ఇప్పుడు ఎన్లైటన్మెంట్ స్కూల్ ఒకటి ఉంది ఎన్లైటన్మెంట్ ఫిలాసఫీలో ఎన్లైటన్మెంట్ కమ్స్ త్రూ రీజన్ అని అదే ఆ స్కూల్ రీజన్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ అయితే వేదాంతులు దే అగ్రి విత్ ఇట్ మోస్ట్లీ వేదాంతుల యొక్క ప్రతిపాదన ఎలా ఉంటుందంటే రీజన్ ఉండాలి మీరు ప్రతీది రీజన్ పెట్టాలి ఇర్రేషనల్గా ఉండకూడదు రీజన్ ఉండాలి రీజన్లో మీరు పరిపక్వము అయినప్పుడు రీజన్కి అతీతమైన తత్వాన్ని తెలుసుకోగలుగుతారు కాబట్టి రీజన్ ఈజ్ ఎ నెసరీ ఇంటర్మీడియట్ స్టెప్ to go beyond reason. You have to go beyond reason. Reason means buddhi. Buddhi is one of the things. Atma-tatma is buddhika tita. So, if I am irrational, as I am irrational, as I am, it doesn't work. You are buddhika tita, as I am irrational, as I am irrational, as I You are now ready to go beyond reason. What is the reason? So, manishi, the, the marshy lands of tradition, marshy lands, it is called the world, the world, the world. The orthodoxy, tradition, the world, the world. That's why you are going to be different. That's why you are not going to be different. You are going to be different. That's why you are not going to progress. ప్రతి అడుగు బరువుగా పడుతూ ఉంటుంది ఆ బురదలోంచి అదుగు తీసి మళ్ళీ బురదలో వేస్తూ ఉండాలి ఎక్కడ గట్టు దృఢమైన నేల ఉండదు ఇంకా చెప్పక్కర్లేదు ఇంకా బాగా దాని మార్షి ల్యాండ్స్ ఆఫ్ ట్రెడిషన్ అంటారు మీరు యూ హెవ్ టు లెర్న్ ఫ్రమ్ ట్రెడిషన్ బట్ యూ హెవ్ టు సబ్జెక్ట్ ఎవరీ ఆస్పెక్ట్ ఆఫ్ ఆర్థడాక్సీ అండ్ ట్రెడిషన్ టు రీజన్ ప్రతీది ఇప్పుడు మీరు రెస్పాన్స్ ఇవ్వాలనుకోండి యు హీజన్ ఆట్ అన్ రెస్పాండ్ రీజన్ లేకుండా రెస్పాన్స్ ఇవ్వకూడదు సపోజ్ మీరు సత్యనారాయణ వ్రతం చేయాలనుకుంటే మా ఇంట్లో ఏదో మా ఇంట్లో అలా ప్రతిసారి వ్రతం చేయడం మాకు అలవాటు ఎంజాయ్ చేస్తాను నో దట్ ఈజ్ నాట్ డిలే దట్ ఈజ్ కాల్డ్ మార్షిల్ ల్యాండ్స్ ఆఫ్ ట్రెడిషన్ మీరు ఏం చేయాలంటే సత్యనారాయణ వ్రతం అనగానేది మనం ఎందుకు చేయాలి దాని యొక్క విశిష్టత ఏమిటి చక్కగా స్టడీ చేసి అప్పుడు సత్యనారాయణ వతం చేయాలి చేయాలి సత్యనారాయణవంతం కానీ స్టడీ చేసి చేయాలి అప్పుడు మీరు స్టడీ చేసి చేసినప్పుడు దాంట్లో కొన్ని అనవసరపు ఛాదస్థాలు కొన్ని వీళ్ళు పెట్టినూ ఉంటాయి అవన్నీ మీరు తీసి పక్కన పెట్టుకుని క్లీన్గా వ్రతం చేసుకుంటే నిష్కామంగా చేసుకుంటే కర్మఫల త్యాగపూర్వకంగా చేసుకుంటే మీకు అంతఃకరణ శుద్ధి కలిగి కాబట్టి యూ హ్యావ్ టు అండ్ దెన్ ఫాలో వితౌట్ రే రెస్పాన్స్ ఉంటుంది ఇప్పుడు ఎవడో తిడతాడు ఇంతే మీరు ఆవేశంతో రెస్పాన్స్ ఇచ్చారనుకోండి అది రియాక్షన్ అవుతుంది అలా కాకుండా రీజన్ అవుట్ చేసి రెస్పాన్స్ ఉందనుకోండి క్లీన్ జనరల్గా రీజన్ చేసినట్లయితే రెస్పాన్స్ ఏమి ఉండదు జనరల్గా రీజన్ చేసినప్పుడు రెస్పాన్స్ ఏముండదు ఓకే మళ్ళీ చిరునమూనంగా ఎందుకంటే వై డ్ యూ కన్విన్స్ చదివి పడింది యూ షుడ్ నాట్ కన్విన్స్ లెట్ హిమ్ నో గివ్ హిమ్ ఏ టు నో డోంట్ రెస్పాన్స్ ఏమి ఉండదు ఒకవేళ రెస్పాన్స్ ఉండాల్సి వస్తే ఇస్తారు కాబట్టి న్యాయము రీజన్ నువ్వు రీజన్ కూడా పెట్టుకో అద్వైతము ద్వైతము అన్న దాంట్లో నీకు రీజన్ కూడా ఆలోచించు ద్వైతమే సత్యమైతే కెన్ యూ ఎవర్ బీ ఫ్రీ కెన్ యూ ఎవర్ బీ ఫ్రీ ఫ్రమ్ ఫియర్ కెన్ యూ ఎవర్ బీ ఫ్రీ ఫ్రమ్ సారో కెన్ యూ ఎవర్ బీ సో సో ద్వైతమే సత్యమైతే ఆలోచించుకోవా వైకుంఠానికి వెళ్ళారనుకోండి అక్కడ అది మోక్షము హావ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎఫ్లిక్షన్ సారో ఉండకుండా ఉంటుందా మీరు ఆలోచించండి యూ రీజన్ ఇట్ భేదం ఉన్నంత వరకు సారో తప్పదు కదా అని ఈ విధంగా న్యాయము కూడా ప్రధాన స్థానం ఇస్తారు శంకరు ఆయన శృతి కోట్టి చేస్తారు నువ్వు శృతికి విరుద్ధంగా మాట్లాడుతున్నావు గుర్తు చేస్తారు స్మృతంటే గీత ఇంకేది చెప్పరు స్మృతంటే గీత లేదా మహాభారతం శాంతి పర్వంలో ఒకటి కొన్ని అంశాలు విష్ణు పురాణం అలాగేదో బేసిక్స్ ఏమో కొన్ని అంతేకాని శ్రీదంటే కోర్మపురాణం లింగ పురాణం అలా మొదలుపెట్టడం తర్వాత ఫైనల్గా చూడు ఫైనల్గా ఎలా కన్క్లూడ్ చేశావు చూడండి నువ్వు మాట్లాడిన మాట రీజన్కి విరుద్ధంగా ఉంది ఓకే ప్రకృతిష్ట ప్రతిజ్ఞా దృష్టాంతా ఉన్న మధస్పూర్ణ